మనోరథ సిద్ధికి దుస్వప్న దోషశాంతికి కింది నాములు చెప్పండివి వీటిని పఠించటి ద్వారా దుస్వప్న దోషశాంతి కలుగును ఓం శివాయ నమ ఓం దుర్గాయ నమ ఓం గణపతయ నమ ఓం కార్తికేయాయ నమ ఓం దినేశ్వరాయ నమ రాధాయ నమ ఓం శక్త్యై నమ సరస్వ సరస్వచ్చై నమ